లి కవీనాపమస్త జ్యేష్టరాజ్మ్రుతిసాదన గణాధిపత సశివసరం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరాయ నమస్కృత్యరం చైవరో సరస్వతీ వ్యాసం తపో అరవై ఏడు అయితే అరవై ఎనిమిదిలో ఉన్నామండి అందము తస్మాత్స్య మహాబాహో నిగృహీత याब त्लोक द्रिय निवृत्तिमूलक स्थित प्रज्ञता अने लक्षण चपम प्रारंभमई स्थित प्रज्ञुड़ेवे एवते आनंद सुखाभूति बाह्य विषय आधार पड़ो वज्ञ मन मन जीवित इलामें इनर् कंफर्ट अंत लनिक सुखशा मन की का सुखशा कोसम मन बाह्य विषय आधार पड़ता आधार पड़ता కంటితోటి విషయం ఏవో పన్ను ఉండాలి చెవితో వింటూ ఉండాలి ముక్కుతో ఆఘానిస్తూ ఉండాలి తర్వాత సోఫాలు పరుపులు ఇవన్నీ పెద్ద పెద్ద వ్యవహారం సో బ్యాక్ పెయిన్ వచ్చి బ్యాక్ ముఖ్యమంత్రి చెప్పే తెలుసుకున్నాయి హార్డ్ సర్ఫేస్ ని కొనుక్కోమని చెప్పారు అది ఫస్ట్ హీరో అని ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మీరు ఈ బాగా ఈ హీల్డ్ అయిపోయేటువంటి పరుపుల మీద సోసాల మీద పడుక్కోబట్టే మీకు ఇది వచ్చింది అని కూడా చెప్తాను కాబట్టి హార్డ్ సర్ఫెస్ హార్డ్ సర్ఫెస్ అంటే ఈ బండరాయి మీద కాదు ఇప్పుడు దాని మీద ఈ బరకం కానీ ఆ తాప్ కానీ అనుకోండి ఇట్ ఈజ్ హార్డ్ అట్ ది సేమ్ టైం రీజనబుల్ సాఫ్ట్ ఇది లైడౌన్ అంట ఒక్క మూడు రోజులు ఈ పని చేయండి మీకు నడువు నొప్పిపోతుంది అని చెప్తాను కాబట్టి ఏం తెలియదు దీన్ని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 ఈ సత్యాన్ని ఇంతవరకు మానవులు లేదు అని అన్నాడ కాబట్టి అది ఒకటి ఇది డిపెండెన్స్ అంటారు దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు మానసికమైన పరాధీనత శారీరకమైన పరాధీనత కాదు శారీరకమైన పరాధీనతనే అది ఎవరికీ తప్పదు మహారాజుకి తప్పదు అతి తప్పదు ఎందుకంటే మీరు బటలు దొరుకుకోవాలంటే సాకలే సాకమే ఉత్తికి పెట్టాలి మీరు బోయినింగ్ చేయాలంటే రైతు దున్ని పండించాలి సో మీరు కారు నడుపుకు వెళ్లాలంటే ఎవరో రోడ్లు వేయాలి ఈ విధంగా శారీరకమైన ఇంట్లో కూడా మీరు ఒక అప్పు కాఫీ తాగాలంటే ఎవళ్ళో తయారు చేసి ఇవ్వాలి పోలీసు మీరు తయారు చేసుకున్న తయారు చేసుకోవాల్సిన సాధన సామాగ్రి ఇంకోహీద సంపాదించాలి సో ఈ విధంగా ఈ శారీరకమైన పరాధీనత ఏదైతే ఎవరికి కష్టం ఉండదు ఓ పూట మెతుకులు పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు అది ఎలాగోలా సంపాదించుకోవచ్చు అది సాధు జీవితంలో ఆ సత్యం దృఢంగా అనుభవానికి వస్తుంది ఎలాగోలా రెండు మెతుకులు సంపాదించుకుని బతకడం పెద్ద పశ్చిమ ఏదో ఎటు కొంచెం ఇటు కొంత అడ్జస్ట్ ఉంటుంది అది సమస్య కాదు స్వాల్డ్ బియ్యం ఉడకేసుకు తినడం సమస్య కాదు సమస్య ఏమిటంటే మానసిక పరాధీనత వీఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ దిస్ కంఫర్ట్ ఇంకైతే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి మనం ఎలక్ట్రిసిటీ మీద సైకలాజికల్ గా డిపెండ్ అయి ఉంటాం ఫిజికల్ డిపెండెన్స్ కమ్స్ దాట్ అప్పుడు ముందు సైకలాజికల్ గా మనం ఎడిక్ట్ అయిపోతాం నిజానికి మనందరూ కూడా ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలియకుండా ఎన్నో సంవత్సరాలు సుఖంగా జీవించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా నేనే జీవించానంటే నాకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉండేం కాదు మా గ్రామంలో ఎలక్ట్రిసిటీ రావడం నేను అంతకుముందు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు వీన్ ఎవరు మిస్దిట్ బట్ టుడే వీ మిస్ ఇట్ సెల్ ఫోన్ అనే కల్పన కూడా ఉండేది కాదు మనసులో సెల్ ఫోన్ అనే కల్పన కాంట ఈవెన్ ఇమాజిన్ వ్యక్తి సచైతన్యం బట్ టుడే ఇట్ ఈస్ సపోజ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి మనిషి అలా పరాధీనుడైపోతూ ఉంటాడు మానసిక పరాధీనత దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ కర్స్ ఆఫ్ హ్యూమన్ టైమ్ ఈ సత్యాన్ని మనం తెలుసుకోవంత వరకు ఆ మానసికమైన స్వాతంత్ర్యం ఫ్రీడమ్ మనకు ఉండదు తర్వాత ఇది ఇది ఒక పరాధీనత అది ప్రధానంగా దాన్ని చెప్పారు ఇక్కడ ఆ యాభై శ్లోకం దగ్గర మొదలుపెట్టి అదే చెప్పుకొస్తున్నారు ఇంద్రియానాం విచరతాం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేసేస్తున్నారు చెప్పింది చాలు అని ఆ టాపిక్ నిస్ కమింగ్ టు అండ్ అట్లీస్ట్ నింది చేస్తారు మళ్ళీ ఇంకో శాతంలో మళ్ళీ పికప్ చేయొచ్చు సో ఆ శ్లోకానికి అవతారిక అందం చూడండి ఎతతో హియ్యుపన్య అర్థస్ అనేక ఉపపత్తి ముక్ పంచా ఉపపాద్య ఉపసంహరీ అంతకుముందు యాభై అరవై శ్లోకంలో అయింది నేను యాభై తొమ్మిది అన్నాను అరవై అంటున్నారు శంకర్ లో పర్వాలేదు రెండు రిలేటెడే ఎటతో హీతి కౌన్ తేజ అని మొదలుపెట్టారు ఆయన అని ఉపన్యాసం ఉపన్యసించటం అంటే ఆరంభించటం ఉపక్రమించటం సో ఈ ఇంట్రడ్యూస్ ద టాపిక్ లైక్ దాట్ ఏమని సాధకుడు గురించి చెప్పారు సాధకుడే కాకుండా భోగవాసనలో పడి కొట్టుకుపోయేవాడి గురించి చెప్పి ప్రసక్తే లేదు వాడు భ్రష్టుడవుతాడని చెప్పడం గురించి అందకంటే చెప్పేదేం లేదు అలా కాకుండా ప్రవాహానికి ఎదురీది వాడు గురించి చెప్పాడు జీవితంలో ప్రవాహానికి ఎదురీలనేది వీటి చేయగలిగితే దాన్ని వాడే సాధకుడు అంటారు కాబట్టి సాధకుడు ప్రయత్నం చేస్తాడు ఇంద్రియములపై విజయాన్ని సాధించటానికి ప్రయత్నం చేస్తాడు మేక్స్ అన్ సిన్సియర్ ఎఫర్ట్ చేస్తాడు ఎంత సిన్సియర్ ఎఫర్ట్ చేసినా జారిపోతూ ఉంటాడు ఎంతతో చెప్పి కౌంటేయ అని మొదలుపెట్టారు मोदी अंत इंद्रि भोगे आसक्ति अंत्रम मन अतिक दाद विजय लभ अनेक रापिक बुक्ति निरूप अनेकथा उपपत्ति मुक्वा आक्या सपोर्टिंग इंद्रिया मनुष्य कृंगदीसे प्रसाद बुद्धि इंद्रिय वशंट एला वे अजिटू ने ऐ इंद्रियामता अला वीडियो कंद्रिया वड़ी वायुनाव निवांसी समुद्र मध्यों में दार तपन नावलाइप वीडियो बतकोनी नेगटू पॉजिटू अनेक विधम युक्त प्रतिपादी इपुर अदे विषयानी उपवाद्य चपादी अंत उपक्रम తులు చెప్పి దాన్ని ప్రతిపాదించి ఉపసంహరీ ఉప ఉపసంహారం చేస్తున్నాను ఇదే శాస్త్రీయమైన ప్రక్రియ ముఖ్యంగా వాక్యశాస్త్రమని నేను మనం చేశాను గీత ఉపనిషత్తు సందర్భంగా వాక్య తాత్పర్యమైనవి అని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం వాక్యం అంటే వాక్యం కాదు అక్కడ అనేక వాక్యాలు ఉంటాయి నిజానికి మీరు చాంద్రో్యం ఆరోగ్యాన్ని చూసినట్లయితే పదహారు ఖండలు ఉన్నాయి పదహారు ఖండల్లో కొన్ని ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఇన్ని వాక్యాలకి కలిపి ఒకటే తాత్పర్యం ఉంటుంది ఇన్ని రకాల తాత్పర్యాలు ఉండవు తాత్పర్యం ఉంటే తత్వమసి అని మనం చూసాం ఆ తాత్పర్యము ఎలా నిర్ధారింపబడుతుంది షోటో ఎరైవీ అంటే ఉపక్రమము ఉపసంహారము చూడాలి ముందు ఉపక్రమంలో టాపిక్ ప్రతిజ్ఞ చేస్తా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 ఉపన్యస్ అర్థస్ ఉపసంహారత ఉపక్రమైన ఉపసంహారం మధ్యలో ఏమున్నాయి అనేక ధర ఉపపత్తి ముక్తులా అనేక రకములైన ఉపపత్తి అంటే యుక్తి అని అర్థం ఉపపత్తి యుక్తి యుక్తి లాజిక్ రీజనింగ్ చెప్పారు ఇవి మధ్యలో ఉంటాయి సో మీరు ఉపక్రమం చేసి యుక్తుల్ని చెప్పి ఉపసంహారం చేస్తే క్లీన్గా ఉంటుంది టాపిక్ చాలా క్లీన్గా ఉంటుంది చెప్పదలుచుకున్న విషయం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది సో అలాగే ఉంటుంది శాస్త్రం సో వాక్య తాత్పర్యాన్ని ఆ విధంగా నిర్ధారణ చేస్తారు ఉపక్రమ ఉపసంహారాలు అని ఇలా నిజానికి ఒక వీటికి తాత్పర్య లింగములు అని అంటారు లింగములు అంటే పాయింటర్ ఈ సెక్షన్కి తాత్పర్యం ఇది తాత్పర్యము అంటే ది ది అల్టిమేట్ ట్రూత్ దట్ ఈస్ డిజైర్ టు బి కన్వే అది తాత్పర్యం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 సద్విధం తాత్పర్యలింగం అని ఉపపత్తి అంటే యుక్తులు ఉంటాయి మనుషులు అర్థవాద అంటే దానిని స్ఫుతిస్తూ ఏవో కథలు చెప్తారు ఫలానావాడు ఈ మార్గాన్ని అనుసరించి బాగుపడ్డాడు అని కథ చెప్తారు అది అర్థవాద తర్వాత అపూర్వత అపూ తన ఉపక్రమోపసంహారం అపూర్వత ఫలం ఇంకొకటి ఉంది అభ్యాసో పూర్వత ఫలం అభ్యాస ఆ తాత్పర్యం ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఏ ఐటమ్ రిపీట్ అవుతుందో చూసుకోవాలి తత్వమశీ రిపీట్ అవుతుంది కాబట్టి తాత్పర్యం తెలిసిపోతుంది అభ్యాస అపూర్వత అది ఇంత మరో విధంగా తెలియని ఒక రహస్యాన్ని చెప్పాలి తత్వమశి మీకు తెలుసా తెలియదు కాబట్టి అది అపూర్వత అనే లక్షణం దాంట్లో ఫలం ఉండాలి ఎందుకు మాకు ఇప్పిస్తున్నాం స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి అని చెప్పారనుకోండి ఎందుకు దానివల్ల నాలెడ్జ్ మంచిదే ఇలాంటి నాలెడ్జ్ చెప్తూ ఉంటారు దీని అబ్బా ఎంత విప్లవాంస్తుందండి ఆయనకి ఎన్ని స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయని తెలుసా మీకు తెలుసా అందుకే అబ్బే మాకు తెలియదు ఆయన ఎంత దీన్ని కాకదంత పరీక్ష అంట ఆయన సంస్కృతంలో కాకదంత పరీక్ష అని కాకి పళ్ళు ఎందుంటాయి వీళ్ళు వాళ్ళకి లెక్క ఏమో కాకి పళ్ళు ఉంటాయో లేదా నాకైతే తెలియదు ఇండే ఉంటాయో అక్కగా తల్లి ఒటుకులు లెక్కలు అక్కడ వాళ్ళు అలా ఇట్లాంటివి ఏమో వాళ్ళ మీద చేసేది అనుకోండి వాడికి పిహెచ్డీ ఇస్తారు మోస మీద మోసం మీద వాళ్ళలో పిహెచ్డీ ఒకటి ఇస్తారు ఎనీవే నేనప్పుడప్పుడు అనుకుంటాను ఈ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఒక చూడండి ఐఎస్ఎం దీంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నాకు తెలుసు అయినో ఎందుకంటే నేను ఇంగ్లీష్తో వర్క్ చేస్తూ ఉంటాను మైక్రోసాఫ్ట్ వర్డ్ మీద ఇంగ్లీష్తో వర్క్ చేస్తూ ఉంటాను చేస్తే ఈ సాఫ్ట్వేర్కి వచ్చేప్పటికి నాకు తేడా తెలుసుకుంటుంది నేను తెడా అదే అడిగినక నాకు తేడా తెలుస్తుంది నన్ను వాళ్ళు వచ్చి కన్సల్ట్ చేస్తే మీరు ఈ ఇంప్రూవ్మెంట్లు బాబు అని చెప్పాలని అనిపిస్తుంది అలాగే మైక్రోసాఫ్ట్లో కూడా వేరార్థం డిస్క్రిఫై చేసింది అవి నేను కొంతవరకు ఊహించగలను కాని నాకు ఇంకొక మిత్రుడు ఒకట అక్కడ ఆచరణలో చంద్రమౌళి అని కంప్యూటర్ విజా అట్ అతను ఈ లినెక్స్ ఇలాంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా బాగా తెలుస్తుంది అతను అతన్ని మీరు మైక్రో అంటే అరగంట సేపు మైక్రో మీద ఉపన్యాసం చెప్తాడు అది ఎందుకు పనికిరాదని చెప్పాడు దాంట్లో ఎన్ని లుసుగులు ఉన్నాయో అతనికి తెలుసు ఎనీవే సో ఈ నాకేమనిపిస్తుందంటే ఈ ఐఎస్ఎం శాస్త్రం అనేది ఇవన్నీ ఓ తోట ఆర్గనైజ్ చేసి ఓ తీసేసుకోలేదు ఓ పేపర్లో రాదామా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది ఈ ఎండ్లెస్ డిస్పర్షన్ ఇన్ టు డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అనంతంగా ఉంటాయి వాటిల్లో పడి ఉంటాడు మనిషి కాబట్టి ఫలం ఉండాలి ఫలం లేని విజ్ఞానం ఉపయోగం లేదు సో స్వర్గంలో కాకుండా తెల్లగా ఉంటాయో నల్లగా ఉంటాయో అనవసరం మాట ఉపయోగం లేదు ఫలం ఉంటే ఉపయోగం కాబట్టి ఫలవద్ విజ్ఞానం అవ్వాలి తత్వమశ్రీ వాక్య జ్ఞానానికి ఫలం ఉందా లేదా ఫలం లేకపోతే మనకి ఎందుకు తర్వాత ఉప ఉపపత్తి అర్థరాధ ఇవి ఆరు ఈ ఆరు కలిసి వాక్య తాత్పర్యాన్ని అని మనకి ఒక శాస్త్రం ఒకటి సో ఇక్కడ వాటిలో మూడు చెప్పారు ఆరు ఉన్నాయి దాంతో అన్ని లక్షలేదు ఆరు ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు మూడు ఉన్నాయి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 తర్వాత రూప దర్శన టీవీ చూడడం ఇలాంటివేవో ఉంటాయి ఇవి మీరు టోటల్గా పరిహరించమని శాస్త్రం చెప్పదు ఎందుకంటే టోటల్గా పరిహరించడం కుదరదు ఎందుకంటే జాగ్రత్త అంటే అదే జాగ్రత్త మీరు చూస్తారు వింటారు తింటారు రుచి చూస్తారు ఇదే జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ వద్ద అలా అలా చెప్పదు శాస్త్రం కాబట్టి జాగ్రత్త అంటే ఇంద్రియ భోగము ఇంద్రియ విషయ సంపర్కము కానీ ఏమంటారంటే చూడు ఇంద్రియములతో సంపర్కం పొందడంలో తప్పు లేదు ఇంద్రియ విషయముల మధ్య కానీ ఆ సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాధీనత నుంచి నిన్ను నీవు కాపాడుకో మానసికంగా ఇంద్రియ భోగములపై నీవు పరాధీనులు అయిపోయామంటే జీవితంలో నష్టపోతావు ప్రసాద బుద్ధి నీకు లేకుండా పోతుంది అని అలా కాబట్టి సో ఇంద్రియ భోగములను మనం ఎంతవరకు స్వీకరించాలి అంటే జీవేత యావత దానికి ఏమీ లిమిట్ పెట్టరు శాస్త్రం అది ఎవడమోటిక్ వాడు వారి కాలమాన పరిస్థితులను బట్టి చూసుకోవాలి యాభై ఏళ్ళ క్రితం ఉన్న వాళ్లకున్న పరిస్థితుల్లో వాళ్ళు కోరదగ్గలు కొన్ని ఉంటాయి ఈరోజు అదే స్టాండర్డ్ ఈరోజు వర్క్ కాదు ఈరోజు ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో మనం ఉంటాం కనుక మన స్టాండర్డ్ వేరే అంటే ఎవరి తర్వాత ఇంకో ఒకే కాలంలో ఓ గృహంలో ఉన్నవాడి స్టాండర్డ్ ఓలా ఉంటుంది ఇంకో చోట ఉన్నవాడి స్టాండర్డ్ ఇంకోలా ఉంటుంది సో స్లమ్ లో మకాన్ చేస్తున్న యొక్క స్టాండర్డ్ ని జుబ్లీ హిల్స్ లో మకాన్ చేసి స్టాండర్డ్ ని మనం సమానం చేయకూడదు సమ్ స్మాల్ వేరియేషన్స్ చూపిదేను నేను ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్ అంటే మళ్ళీ పొరపాట స్మాల్ వేరియేషన్స్ చూపిదే దీ ది బాటమ్ లైన్ ఏమిటంటే జీవేత యావత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 నేను అనుకోకుండా కలిసాను స్వామిజీ నేను మళ్ళీ మిమ్మల్ని తర్వాత కలుస్తాను చాలా అర్జెంట్గా వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతున్నాడు ఏమిటి అర్జెంటు అంటే సర్జరీకి వెళ్ళిపోతున్నాడు సరే సరే నేనెప్పుడు మాట్లాడిన వెళ్ళి వచ్చేసాడు నేను సర్జరీ ఎలా అయింది బాగానే అయిందంటాను రాత్రి ఎన్నింటికి పడుతున్నాం అంగీతం అంటే రెండింటికి పడుతున్నాం మరి రాత్రి రెండింటి దాకా ఏం చేస్తున్నావు అంటే పార్టీకి వెళ్ళా సో సో చూడండి ఈ విధంగా భోగ పణాను భోగాలలో పడిపోతే వారికి వాడు ప్రాక్టీస్ చేసే సర్జరీని కూడా వాడు సమర్థంగా చేయలేడు సమర్థవంతంగా చేయలేడు సపోజ్ భోగాలను బాగా తగ్గించుకున్నాడు అనుకోండి ఈ పార్టీలో పెరిమానిస్తాడు అనుకోండి ఏమవుతుంది ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది రాత్రి పది పదిన్నర వరకు పడుకోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి ఏడింటికి సర్జరీకి వెళ్ళడం అన్నది ఇట్ ఈజ్ ఈజీ థింగ్ బికాజ్ ఈ గాత ప్రతి ఫైవ్ సెవెన్ అంటే వాడు చాలా ఎర్లు ఎప్పుడో లేచి ఉన్నాడు సెవెన్ అంటే ఆల్రెడీ ఇచ్చే ప్రోగ్రెస్ ఇన్ టు ది డే అలా ఉంటాడు కాబట్టి వాడు జీవితంలో వాడి కర్తవ్యాన్ని కూడా సమర్థంగా నిర్వహించగలుగుతాడు కనుక ఇదే ఇదే డాక్టర్ ఇంకా కొంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు కాబట్టి ఏడింటికి పరిగెత్తుకెళ్ళి సర్జరీ చేసి వచ్చాడు ఇదే వీడికి బాగా తాగడం అలవాటు అయిందనుకోండి అవుతుంది వినోమనే సచిపోతాను వాళ్ళు సర్జరీ చేయలేకపోతారు సర్జరీలో మిస్టేక్స్ చేస్తారు వాళ్ళు ఏమంటారంటే కవర్ మీదనే కవర్ మీ ఏదో డిటెక్టివ్ స్టోన్స్ మళ్ళీ కానీ వీళ్ళు సర్జరీ చేస్తామంటే కవర్ మే అని ఇంకో డాక్టర్ని పెట్టుకుంటారు ఎందుకంటే హీజ్ నాట్ ష్యూర్ తర్వాత ఒక డాక్టర్ ఉన్నారు ఆయనకి ఆల్కహాల్ అలవాటైంది అలవాటైతే ఇంట్లో వాళ్ళందరూ బలవంతంగా ఆయన చేత సర్జరీ మాన్పించేసారు ఎందుకంటే సర్జరీలో మిస్టేక్ కనుక చేసేటంటే అమెరికాలో మిస్టేక్ కనుక చేసేటంటే ఒక్క కేసు తగులుకుందంటే వీడు పాటికేలలో సంపాదించినంత శిక్షిపెట్టి సో ఇంద్రియ భోగముడు చాలా డేంజర్ అవి అది వల్ల మోక్షం అవన్నీ అలాంటి పెట్టండి మీరు నిజ జీవితంలో మీ ప్రొఫెషన్ కూడా మీరు సరిగ్గా చేయలేకపోతారు తర్వాత ఇంట్లో భార్యా పిల్లలకి దూరం అయిపోతారు ఇంద్రియ భోగాల్లో ఉన్నవాడు దూరం అయిపోతారు ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు సో ఈ విధంగా ఇంద్రియభోగములలో వాడుకున్న శక్తి యుక్తి అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి జీవితము అది వాయుర్నావం ఇవామహత్యని శ్రీకృష్ణుడు చెప్పిన దృష్టాంతం వాటే వాటే విషన్ దారి చెప్పే దారి తెలియకుండా సముద్ర మధ్యలో చిక్కుకున్న నావలాగ అయిపోతుంది ఏం చేయాలో వాడికి అర్థం కాదు అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది దుస్తం ఉంటుంది పిల్లలు ఉంటారు అన్నీ ఉంటారు జీవితంలో సారణం ఉండదు అలా అయిపోతుంది దీనికి భిన్నంగా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 మీరు గొప్ప గొప్ప ఘనకార్యాలను చేయగలుగుతారు నేను అంటూ ఉంటా ఒక పుస్తకం దిజ్ ఈక్వల్ టు ఏ బిల్డింగ్ అని నేను అంటూ ఉంటా ఒక బిల్డింగ్ కట్టేవాడు ఆ కట్టడంలో వాడు ఎంత శక్తి యుక్తి వాడాడో నాకు తెలుసు ఈ వర్క్స్ ఆన్ ఇట్ ఫర్ అన్ ఇయర్ అండ్ మేక్స్ బిల్డింగ్ చెప్తారు కూడా ఈ బిల్డింగ్ నేను కట్టానండి నేను దగ్గర చందాలు వసూలు చేయాలి మహాత్మ విషయం చెప్తున్నా ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేయాలి మీరు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు మీకు ఫ్రీడమ్ ఉండదు ఒక లక్షలు సందా ఇచ్చేదనుకోండి ఆయనతో మాట్లాడి తీరు తిన్నది ఒక రకంగా ఉంటాయి ఒకటి వన్ డే సందా ఇచ్చేది అనుకోండి ఆయనతో మాట్లాడి తీరు ఈ రకంగా ఇన్ని రకాల కష్టాలు పడి పది లక్షలు సంపాదించి పాఠం చూడడానికి వచ్చిన శిష్యుల్ని పాఠం లేదు ఏమనేది వాళ్ళనేమో ఇటువంటి కర్మయోగం అనే పేరుతోటి వాళ్ళని ఈ కార్యక్రమంలో దింపి ఇటకలను లెక్కబెట్టించి వాళ్ళ చేత సిమెంట్ బస్తాలు లెక్కబెట్టించి ఓ బిల్డింగ్ పెట్టి ఈయన కూడా పౌరు రాత్రి లేకుండా ఆ బిల్డింగ్ వెనక్కాలు పడి ఒక సంవత్సర కాలం తన తపస్సుని మానేసి ఇదే తపస్సుగా చేస్తే ఓ బిల్డింగ్ వెనక ఓ పుస్తకం కూడా అంది సో మీకు బిల్డింగ్ కావాలా పుస్తకం కావాలా యూస్ చేిల్డింగ్ కావాలనుకుంటే పుస్తకం నీ వల్ల ఒకవేళ అయినా శిష్యులు లెవెల్లో పట్టుకుని నాలుగు పైపై మాటలు రాసేదో పుస్తకం రాయాలి అయితే నేను చేసిన మహిమలన్నీ నువ్వు పుస్తకం దాని ఏమన్నా పరమించే పుస్తకం ఏమండదు చాలా అధ్వానంగా పుస్తకాలు ఎనీవే కాబట్టి సో ఇంద్రియ శక్తులను మనం కన్సర్వ్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు ఆ ఎనర్జీ సేవ్ అవుతుంది మెంటల్ ఎనర్జీ నేను అనేది ఫిజికల్ ఎనర్జీ ఇంక్లూడే అది సేవ్ అయితే మీకు ఉన్నతమైన దిశలో పయా పయనం ఆరంభం అవుతుంది ఆ వికాసం ఆరంభం అవుతుంది అని ఉపసంహారం చేస్తున్నారా సో తస్మాత్ ఎస్య మహాబాహో హే మహాబాహో అని సంబోధన దాంతో ఆ సంబోధనలో కూడా ఒక గూఢార్థం ఉన్నది నువ్వు మహాబలశాలు అవ్వచ్చు బాహ్యముల నుండే వ్యక్తులపై విజయాన్ని సాధించవచ్చు యుద్ధం చేసి కానీ అది ముఖ్యం కాదు నీ ఇంద్రియములనే శత్రువులు కాకుండా వాటిపై విజయాన్ని సాధించగలవా అని ఒక సిగ్నిఫికెన్స్ అంటే మహాబాహో ఎస్య ఇంద్రియాణి సర్వశ నిగ్రహీతాన్ని ఎవరికైతే ఇంద్రియములు అన్ని విధములుగా అసర్వశ అంటే అన్ని వైపుల నుండి నిగ్రహించబడి కంట్రోల్లో పెట్టబడతాయో వేటి నుంచి నిగ్రహిస్తారు నిగ్రహించడం అంటే వెనుక ఒక इंद्रि वन को मराल एकर इंद्रियाे इंद्रिम षये कं रूपमें चविनी शब्दों अलाक मराल इंद्रि इंद्रिभ्यवतो तय प्रज्ञा प्रतिष्ठित वारी प्रज्ञ मे स्थिमु निचि उ వడి ప్రజ్ఞ అంటే వాడి బుద్ధిశక్తి ఆ విజ్ఞాన శక్తి ఇస్ ఆ పవర్ వేస్ట్ అయిపోకుండా స్థిరంగా నిలిచి ఆత్మస్వరూపనిష్టమై వారి స్వరూపాన్ని వాడికి ఆ అందుబాటులోకి వచ్చేట్లాగా చేస్తుంది వాడు కృతార్థుడవుతాడు అని అభిప్రాయం భాష్యం ఉందాము ఇంద్రియాణం ప్రవృత్తవు దోష ఉపపాదిత యస్మాత్ తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే ఎందువలన ఈ సర్వనామాలకు అర్థం రాస్తారు కాబట్టి కాబట్టి అంటే ఏమిటి వాట్ యూ మీన్ బై దాట్ యూ యూ టు స్పెసిఫై అంటే అది గడిచిన దాన్ని బట్టి చెప్పాలి ఇది గృహపరిషత్తు నేను రాసే పుస్తకంలో సర్వనామాలన్నిటికీ అర్థం సర్వనామాలకు అర్థం అలాగా ప్రత్యేక శ్రద్ధ వహించి కాన అని ఉందంటే అది వెరీ క్లియర్లీ ఉంటే ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు ముందు వెనకాల వాక్యంలోనే కావున ఎందువలన అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఇంకా కావునాకి ఎక్స్ప్లనేషన్ ఉండదు చాల బట్ వెనకాల వాక్యాల్లో ఈ కావున అనేదాని అర్థం నిగూఢంగా ఉన్నది కొంత దాంతో కలిసిపోయింది గమ్ముని బయటికి తీసుకోవడం కష్టంగా ఉంది అంటే వెంటనే బ్రాకెట్ పెట్టి అలానా కారణంగా అని బాగా అంటే కావున దాని సర్వనామం కావున తస్మాత్ సర్వనామం ఆ సర్వనామానికి వ్యాఖ్యానం సహా ఉంటుంది అది అజేకం సహాచావ అంటే ఆ జీవ ఆ అల్పత్వభావన అందేతం ఏమిటి ఆ ఎందుకు వచ్చింది అల్పత్వభావన అంటే సరిపడుతుంది కదా ఆ ఏమిటి పైన ఉంది సర్వనామాలని వివరించడం చాలా అవసరం అంటే పీకలు ఉపన్యాసాలు అక్కడ ఉన్నది ముక్కస్సు ముఖార్థాలు చెప్పిదని మళ్ళీ వీడు ఉపన్యాసం కూడా వెళ్తే కాబట్టి భాష్య రచన అంటే అలా ఉంటుంది ఆయన తస్మాత్కి చూడండి తస్మాత్ అందువలన ఎందువలన అంటే ఇంద్రియాణం ప్రవృత్త దోష ఉపపాదిత యస్మాత్ తస్మాత్ ఎందువలన అంటే ఇంద్రియముల యొక్క ప్రవృత్తిలో దోషము వివరించబడినది ఇంద్రియములను మీరు విశృంఖలంగా భోగాల్లోకి విడిచిపెట్టేస్తూ ఉంటే దాంట్లో దోషము వివరించబడినది పైన వివరించారు దోషాన్ని అది వివరించబడినది కనుక కనుక తస్మాదందువలన అందువలన ఎతే హే మహాబాహో నిగృహీతాని సర్వశ్రకారై మానసాతిభేదై సో హే మహాబాహో ఎస్యనికై యవనికైతే తస్మాత్ ఎస్యా ఎవరు వీడు ఎవరు పడితే వాడు కాదు ఎతే సాధకుడు ఏ సాధకునికైతే సాధన చేసి వాడి మాట సాధన లేనప్పుడు అనవసర జీవితంలో సాధన ఉండాలి సాధన లేకుండా ఉడితే గాలివాతంగా జీవించిన సందర్భంలో అది ఆ రకమైన ప్రవచనాలు కానీ శ్రవణం కానీ అదే వర్కౌట్ కాదు కాబట్టి సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడికి హే మహాబోహో నిగ్రహీతాన్ని ఇంద్రియాన్ని ఇంద్రియములు నిగ్రహించబడినవి ఎలా నిగ్రహించబడ్డాయి సర్వశ సర్వప్రకారై అన్ని ప్రకారములుగా నిగ్రహించాలి అంటే ఎన్ని ప్రకారాలు ఉన్నాయి ఎన్ని పద్ధతులు ఉన్నాయి నిగ్రహించడానికి ప్రకారం ఉంటే మెథడ్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే మానసాది భేదై మీరు మనో మనస్సుపై విజయాల్ని సాధిస్తే ఇంద్రియాలపై విజయం వాటంతట అదే లభిస్తుంది ఇప్పుడు మీరు శ్రవణం చేసినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నేను శ్రవణం చేసేప్పుడు నేను డైటింగ్ గురించి దాని గురించి వివరంగా చెప్తా ఎందుకు చెప్తానంటే ఇట్ హెల్ప్స్ ది పర్సన్ టు విన్ ది బ్యాటిల్ అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ మానసంగా మీరు విజయాన్ని సాధించగలిగితే ఆ మైండ్ ని ప్రాపర్గా ట్యూన్ చేసుకోగలిగితే తర్వాత ఫిజికల్ గా అంటే ఒక ఎదుర్కొండగా పదార్థాలు ఉన్నప్పుడు మంచి రుచిగా ఉంటాయి పదార్థాలు వాటి మీద మీకు ప్రీతి ఉంటుంది అయినా కూడా మీరు మైండ్ ని కరెక్ట్గా క్యూన్ చేసుకోగలిగితే చేసుకున్న పరిస్థితిలో మీరు మితంగా స్వీకరించి వదిలేస్తారు ఇప్పుడు తింటే గారెలు తినాలనేదో శాంతం సో గాలిలో వడ్డించారనుకోండి అన్నది అది ఒకటే తినాలి రెండు తిన కొండ వీళ్ళు ఏం చేస్తారంటే గాడలు చేసి వర కూడా చేస్తారు రెండవ ఇదేది ఒకటేగా ఇదే కాదు ఎయి దెడే ఉంది గాలు చేస్తారు ఒక వంద గాలు చేసి దాంట్లో యాభై గారెలు వర కింద నిర్మాణం చేస్తారు ఇది సెపరేట్ గా రెండు ఐటమ్స్ అనిపిస్తుంది కాబట్టి ఈ చేతం ఒక్కటి తిన్నా అక్కడికి రెండు అయ్యాయి sorry you you should not have two items within the same thing you should have only one item there vada jastara galla jastara you you settling you settling jeste okay vada have one tala bo untundi sai vada tala bo untundi therefore have one you love it therefore have one all these sweets i love them i have one అని ఆ రకంగా మనస్సు లెవెల్లో అది సూనై ఉన్నట్లయితే మిమ్మల్ని ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఊరికే నేను డైటింగ్ ఎగ్జాంపుల్ ఇస్తే ఈజీ అవుతున్నా కాబట్టి ఎక్కడికక్కడ మనస్సు అంటే దాని పద్వారా ఏమవుతుందంటే ఆ డిపెండెన్స్ పోతుంది సైకలాజికల్గా వీళ్ళు డిపెండ్ అపాన్ థింగ్స్ ఈ మీద కూడా వీడు సైకలాజికల్ గా డిపెండ్ అవుతుంది దానికి ఏవో జస్టిఫికేషన్ ఉంటుంది మనకి నచ్చినప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటా ఉన్నాం ఏదో ఉంటుంది సమ్ సమ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఆ టైంకి మూడు వరలు నాలుగు వరలు లాగించడానికి సరిపడే జస్టిఫికేషన్ ఏదో వస్తుంది అలా సో ఈ వరం చూశారండి ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ డిజాస్టర్ బికాజ్ దాని నిండా ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ని ఎలాగో హ్యాండిల్ చేస్తారు మీరు ఇట్స్ ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు బర్న్ ఇట్ అయితే ఆయిల్ అంటే ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు బర్న్ ఇట్ ఆయిల్ బర్న్ చేయటం అంటే ఆయిల్ ల్యాబ్ వెలిగిస్తే నేను చూస్తుంది ఎంత టైం పడుతుందో బంద్ చేయడానికి అలా ఉంటుంది ఇక్కడ ఒక దీపం వెలిగించాలి దేహంలో అంటే అర్థం అంటే కొండ ఉంటే కొండ ఎక్కువ వస్తే సరిపడుతుంది అక్కడ ఒక కొండ ఎక్కువ చేదంటూ సరిపడుతుంది బర్న్ చేయాలి దాన్ని మనం ఓపిక కూర్చుంటే అలా బర్న్ చేయాలి నేను ఎక్సర్సైజ్ చూస్తున్నా మెషిన్ మీద అక్కడ చలితాలను మెషిన్ పక్కన ఎక్సర్సైజ్ నిమ్మడంగా నడుస్తుంది అంత నిమ్మడంగా నడుస్తాయి ఎంత ఏ అంకి మీద పెట్టి నడుస్తున్నావు అన్నా ఒకటి మీద పెట్టే మీరు నేను త్రీ పాయింట్ టూ మీద ఉన్నాం పెట్టా పెంటో త్రీ పాయింట్ టూ పది నిమిషాలు అయ్యప్పటికీ అబ్బో వంద క్యాలరీలు అయితే వంద క్యాలరీస్ ఉంటే ఒక వడ తింపే అయితే ఇప్పుడు ఎన్ని క్యాలరీలు చేయాలంటే త్రీ హండ్రెడ్ క్యాలరీస్ చేయాలి నువ్వు మినిమం అబో నా వల్ల కాదండి మూడు వడలు తింటా తింటుంది కాబట్టి మైండ్ ని ట్యూమ్ చేసుకోవాలి మానస తర్వాత ఇంద్రియం అంతటితో సహపడదు ఆ మానసాతి భేదంటున్నారు కదా ఆది శబ్దం చేత ప్రాణాయామాదు ప్రాణాయామం చేయటం ప్రాణాయామం చేస్తే ఇంద్రియాల మీద మంచి విజయం లభిస్తుంది తర్వాత తపస్సు తపస్సు ఇంకో ప్రకారం ఒక వ్రతం పెట్టుకుంటాం కార్తీక మాసం అంతా తెల్లవారు సంవత్సరం లేచి తన్నీటి స్నానం చేస్తాను అని వ్రతం పెట్టుకుంటాం ఆ నెల రోజుల్లో ఆ పని పూర్తి చేసేప్పటికీ అంత కఠినమైన పని అని ఏంటే లేదు తెల్లవారుదాం లేవడం విషయం అందులో చలికాలంలో లేచి చన్నీటి స్నానం చేయాలి అది మరీ కఠినమైన విషయం ఆ పని ఆ విధంగా ఇంద్రియములపై విజయం లభిస్తుంది సో మనస్సుకి ఒక బలం వస్తుంది ఆ టైంలో లేచి తన్నీటి స్నానం చేసి ఇట్ లుక్స్ లైక్ హెల్త్ but you go through it, you are a better off person. You It's different. It's different. It's different. have to balance the human body. This is why we are not going to be a good person. Why I am not going to be this one, the physical body level. Manasya level, pranayaman level, or like physical body level, you are a good person, and you are a good person, and you are a good person, you are a good person, and you are a good person. You are a good person, ఇంద్రియే శబ్దాదిభ్య సత్య ప్రజ్ఞాప్రతిష్ఠిత శబ్దము ఇంద్రియార్థములు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథం శబ్దం అంటే ఏంటి మనకి నచ్చిన శబ్దాలు వినటం నేను కాలిఫోర్నియాలో ఒక యంగ్ లేడీని నేను ఎదుర్కొంటున్నాను ఆమె నా క్లాసులు చాలా ప్రేమగా అటెండ్ అయ్యింది ఎంతో శ్రద్ధగా వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు అటెండ్ చేస్తారు భాష భర్త కలిసి అటెండ్ చేస్తారు అలాంటివి వాళ్ళు ఎంతోమంది నాకు పరిస్థితులు ఉన్నారు పేర్లు గుర్తున్నావు కానీ ముఖాలు చూస్తే ఎంత శ్రద్ధగా చేస్తారంటే అండ్ ఎంత సీరియస్గా స్టడీ చేస్తారంటే భాష్యాలవి చదువుకుంటారు మీరు ఆశ్చర్యపోదారు ఇక్కడ మీకు భాష్యబాధను చెప్తుంటే ఇదే లెవెల్లో అక్కడ చెప్తుంటే వాళ్ళు మీరు చదివినంత బాగా చదువుతారో ఒకప్పుడు ఇంతకంటే కూడా బాగా చదువుతారు కొంత కొంతమంది అంత సీరియస్గా లేకపోతే ఊరించే ఒళ్ళు హోనం చేసుకున్నాం అస్తమానం వెళ్తూ ఉండవు ఎందుకండి ఏముంది అక్కడ అమెరికాలో ఏ అట్రాక్షన్ ఉంది నో అట్రాక్షన్ ఇదే అట్రాక్షన్ వాళ్లకుండే శ్రద్ద వాళ్ళ ప్రేమ అదే అట్రాక్షన్ ఎనీవే సో శబ్ద ఒక అమ్మాయి ఆమె ఒక వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకుంది బాయ్ ఫ్రెండ్ ఇది ఒక సో షీఈ్ రాక్యం దిస్ బాయ్ ఐడియా ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా బట్ దెన్ ది హ్యాబిట్ వాట్టు డూ So she should marry him. What do you mean with boyfriend? Go and learn, get married, that is the best way to do. Anyway, she brought the boyfriend. I find, he boyfriend-a-koda geta kura-sa. Ije Sthitaparajna rakshana-alai-je, he said, Naayi-je, Ike, California-a-ra Sthitaparajna rakshana-ha. Yeah, I bought this. So Ikara, so I find, I find, I was curious-koda-sa-koda-shrabhe-ga-dha-dhinna-ra. I-na-a-koda-my boyfriend-a-koda-koda-koda-koda-koda-koda-koda-koda-koda-koda-koda-koda-koda-koda-koda నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళా మళ్ళీ ఈ కాలిఫోర్నియా వెళ్తే ఈ ఏడాది ఇంకా వెళ్ళట్లేదు కాలిఫోర్నియా వాపస్ నో కాలిఫోర్నియా బిజినెస్ ఐఎమ్ ఐఎమ్ వాట్ యు కాల్ వెక్స్ విత్ దిస్ క్యాలిఫోర్నియా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యాలిఫోర్నియా ఎనీమోర్ ఎనీవే సో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళా వెళ్తే ఈ అమ్మాయి ఒక్కత్తి వచ్చింది ఈ దాని వాయిబుల్ అయితే రాలేదు నేనే బయట రాలేదు నాకు గుర్తుండదు కూడా ఇదే గుర్త సో ఆమె చెప్పింది ఇన్ సమ్ కాంటెక్స్ట్ సిల్డ్ somebody asked for what happened to your boyfriend and i nada gadamo edo ayyade he said in the same way i left him alone anye okay if that is the case then related to this so but why i am not able to answer it he said what he is saying that that fellow he listens to music whole day he said sabbadi khana vallu kotha devare kor bhojan ta music ki vintado can you imagine swami janta aitola ekane mate అయితే నేను లేదా ఐ డోట్ హెవెన్ బికాజ్ ఐ డాంట్ మనీ సచ్ గైడ్స్ ఆ ఓహల్లో కాదు ఇద్దరు కాదు అని చెప్పింది నేనన్నా అప్పుడు ఎప్పుడు తీడ బయటికి ఎప్పుడైనా నాతో మాట్లాడడం కోసం నేను పది మాటలు మాట్లాడితే ఆ లిక్ మూమెంట్ ను బట్టి వాడు తీస్తాడు వాడు ఆ తీసి నాతో వ్యవహరించేప్పుడు కూడా సమ్ రియల్ గోసాన్ హిజ్ మైండ్ అని చెప్పింది సంథింగ్ ప్లేస్ ఇన్ హిజ్ మైండ్ ఆల్డే టైం అని చెప్పింది ఏదో ప్లే చేస్తూ వాడి మైండ్ ఏదో ఈ పాటలో ఈ పాప్ మ్యూజిక్లు లేకపోతే రాక్ మ్యూజిక్లు ఇలాంటి వాళ్ళు సో అని చెప్పిన దేర్ ఫోర్ ఐ కెనాట్ స్టాండ్ దిస్ మ్యూజిక్ సో ఐ క్రోల్ హిమ్ యూ వాంట్ మీ ఆర్ యూ వాంట్ మ్యూజిక్ హీ ఛోస్ మ్యూజిక్ అండ్ దేర్ ఫోర్ అని చెప్పింది ఆవిడ శబ్దాది మ్యూజిక్ మీద ప్రీ ఐ ఐ లవ్ మ్యూజిక్ నాకు కొన్ని మ్యూజిక్లు అంటే మహప్రీతి నాకు చెవి కోసుకోను ఐ లైక్ దమ్ అంతే చెవి కోసేసుకునే స్థితి కాదు ఐ లైక్ దమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థానీ అంటే ఐ ప్రిఫర్ కర్ణాటక మీద హిందుస్థానీ అంటే నాకు ఇష్టం ఎక్కువ తర్వాత హిందుస్థానీ కూడా ఊరికే దృపథ ఘరానా అని మొదలుపెట్టి ఆతో గంట నటి రాగా అంత ఓన్ కూడా ఏదో సమ్ మీరా భజన్ లేకపోతే సం భజన్ సాంగ్స్ వేర్ ది సెన్స్ ఆఫ్ దట్ రాగా ఇస్ ఇన్క్లూడెడ్ ఏదో బైటి భావరాని ఇలాంటివి ఏవో ఉంటాయి a sense of that raga that will come in 3 minutes lo uh, you will enjoy a wonderful song 3 minutes or 4 minutes lakka mangeshta pondrena tontu manchi manchi madhuramaina anthani i am happy with it anna uh, i didn't get a chance to enjoy it and i don't get a chance i don't even think of it i think of it only when i have to give as an example na edru teemru kopru kuda undu kaani adi vineepudu matram నేను మహాప్రేమగా వింటా సో మచ్ సో ఒక అతను ఏం నేను విని ఎంజాయ్ చేసేస్తుంటే అద్భుతంగా ఎంజాయ్ చేసేస్తుంటే అయ్యబాబు ఇంత ప్రేమ అయ్యింది అని అనిపించేసి అతను వెంటనే ఒక టేపు రికార్డు పది టేపులు కొని నా రూమ్లో పరచాడు ఎక్కడ అక్కడ ఇంకా అక్కడే ఉన్నాయో నేను ఎప్పుడు రోజుల ఎందుకంటే రూమ్ లో ఒక్కరిగా మ్యూజిక్ వినేంత అవకాశం ఉండదు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు సంవత్సరం ఎందుకు చెప్పాను కథంతా అంటే మ్యూజిక్ విండలో తప్పులేదు బట్ మితంగా ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఇట్ ఎస్ ఆర్ యూ కంఫర్టబుల్ వితౌట్ ఇట్ ఎస్ నో ప్రాబ్లం అది కూడా ఒక రకమైన కైండ్ ఆఫ్ ఎలరెన్స్ ఇచ్చినట్టే అనవసరమైంది మంచి మ్యూజిక్ అయితే మనస్సుకి ఒక ఎలివేషన్ ఇచ్చేటువంటిది మంచి సంగీతము క్లాసికల్ మ్యూజిక్ తర్వాత సాహిత్యం ఉండాలి దానికి సాహిత్యం లేకుండా మ్యూజిక్ వింటున్నాడంటే హీఈ్ ఆల్రెడీ సైకలాజికల్లీ డిపెండెంట్ అని అర్థం మీరు అర్థం చేసుకోండి దర్శ సాహిత్యం లేకుండా వింటున్నాడంటే సాహిత్యం ఉండి వింటున్నాడంటే ఏ పాటైనా పర్లేదు సినిమా పాటైనా పర్లేదు క్లాసికలే సాహిత్యం లేకుండా ఉంటుంది పాట చుకు చుకు చుకు చుకు రైలే అంటూ ఇలా ఉంటుంది దాంట్లో ఇంకా అక్కడే ఉండదు రైలు రైలు చుకు చుక్కు చు రైలు వెళ్తున్నా నెక్స్ట్ వాట్ వెర్ ఇస్ నో నెక్స్ట్ దట్ ఇది ఆ దట్ ఇది ఆ బాగు అని మహాప్రేమాదంతో ఉంటాడు అంటే అర్థం వాడు ఆల్రెడీ సైకలాజికల్ డిపెండెన్స్ లో పడ్డాడని అర్థం ఎందుకంటే వాడికి మనస్సుకి ఎలివేట్ చేసే అంశం ఏం లేదు అక్కడ కేవలం రిదిమే ఉంటుంది ఈ రిదిం లవర్స్ వీళ్ళందరూ కూడా రిదింని ఇష్టపడతారు రిదిం తప్ప ఇంకేం కదా దట్ ఈజ్ సైకలాజికల్ డిపెండెన్స్ రిదిం బాగుండొచ్చు యు ఎంజాయ్ రిదిం బట్ సంథింగ్ మస్ట్ బి డేర్ టు ఎలివేట్ ది మైండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని తీసుకుపోయిట్లో ఉండాలి ఏదో బ్రోసేవారు ఎవరు రాను ఏదో ఉండాలి సంథింగ్ లైక్ దాట్ సో ఆ మాటలు వింటూ ఉంటే హృదయం ఉప్పొంగిపోయిట్లో ఉంటుంది నీరాబాయి భజనలు అలాగే ఉంటాయి రాణాజీ మై గోవిందకే గుణాసు రాణాజీ అంటే రాణా అంటే ఒక కింగ్ మహారాజా రాణ రూటే కింగ్ కోపం రావచ్చు మరోహరికి ఏదైనా రావచ్చు నేనైతే గోవిందుని గుణాలను గానం చేస్తూ ఉంటాను అని షిడికి వచ్చాను నేనే నాకు ఇష్టం ఆ పాఠం వింటే ఆశ్చర్యం వస్తుంది అలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి సో ఎంత అద్భుతమైన వైరాగ్యం ఉంటుందంటే ఆ గానంలో అది వినగానే అమ్మ ఇంత వైరాగ్యమా వైరాగ్యానికి పరాకాష్ఠ అన్నట్టుగా ఉంటాయి నాకు గుర్తు లేవు ఈ మధ్య వెళ్ళలేదుగా వచ్చే ఆత్మస్ లేదు ఈ మధ్యన వెళ్ళాలి వింటే వెళ్ళేది అద్భుతమైనటువంటి వైరాగ్యము ఒక్క వైరాగ్యం గురించి ఉపన్యాసాలు చెప్తాం మనం ఆవిడ ఒక్క మాట ఉంటుంది ఒక్కటే మాట మొత్తం ఆ ఒక్క మాటలో మొత్తం వైరాగ్య సారం ఉంటుంది దాంట్లో ఉంటుంది అలాంటి కానీ సంగీతం చాలా బాగుంటుంది రాగం అద్భుతంగా ఉంటుంది ఏ రాగమో ఏమో మనకి తెలియదు విన్నానికి ఎంతో బాగుంటుంది ఆ పాడినది లతా మంగేష్కర్ పాడింది ఆవిడ కూడా బాగా యు ఎంజాయ్ దట్ ఈజ్ ఓకే అంతేగాని రాత్కని పాక్కని దాంట్లో గుడ్ పాయింట్స్ ఉంటే పర్వాలేదు అలాగే మన ఈ సంగీత క్లాసికల్ సంగీతం కూడా వీడు ఏం చేస్తాడంటే రోచేవారు ఎవరుగా దాన్ని వదిలేస్తారు ఓసారి అంటాడు రెండు మూడు సార్లు అంటాడు వదిలేసి స్వస్వ నిశ్చిసి నిని అని అని పట్టుకుంటాడు పెద్ద వాడలో బృజాలే వాట ఐదు నిమిషాలు ఉంటుంది మిగతా ముప్పై నిమిషాలు సరిగ్గా గిగ్గరికే గిడ్డ చేయాలి యా అని చెప్తూ ఉంటాడు పండితులు దాన్ని ఎంగీకరించారు ఏవడితే అది పాండిత్య ప్రకర్షణ అంటే అంటే యూ హ్యావ్ ఆల్రెడీ టేకన్ టు ద మ్యూజిక్ టు ద లెవెల్ వేర్ నీట్ అంటే ఎలివేట్ ఇవర్ థింకింగ్ అది కూడా మళ్ళీ సైకలాజికల్ డిపెండెన్స్ వీ డోంట్ నీడిట్ అని చెప్పనే త్యాగరాజస్వామి అలా పాడలేదని నాకు ఎవరో చెప్పారు త్యాగరాజస్వామి శాస్త్ర సాంబంధమ్మ ఏమి ఎరగడండి ఆయన ఆయన ఉంది బ్రోచేవారు ఎవరుదా బాబా నేను వినా నన్ను బ్రోచేవారు ఎవరుదా అని అలాగే పాడుకున్నాడు తప్పించి ఆయన సాహిత్యమే పాడుకున్నాడు కానీ సాహిత్యంతో సంబంధం లేని నిరర్థక పదజాలాన్ని శాస్త్ర సాంబంధమ్మ తరబడి ఈ నెవర్ డీట్ అని ఒక కర్ణాటక సంగీతం ఆయన చెప్పారు కాబట్టి ఈ విధంగా అలాగే డ్యాన్స్ కళ పేరుతో డాన్స్ అంటూ ఉండటం ఆల్ దిస్ ఈజ్ అన్నెసెసరీ సో శబ్దాదిభ్య నిగృహీతని అన్ని విధాలుగా మనస్సును చక్కగా క్లీన్ చేసి శబ్దము మొదలైన వాటి నుంచి నిగృహీతాన్ని వెనుకకు లాగివేయలను వెనుకకు నిగ్రహించుకున్న వలన పశ్చి ప్రజ్ఞాప్రతిష్ఠిత అప్పుడు మీ ప్రజ్ఞ చల్లా చెదరు అంతేనండి మీ ప్రజ్ఞ చల్లాచదలు కాకుండా నిలబ్రొక్కుకుంటుంది ప్రతిష్ఠిత అర్థం ఈ భోగాల వెంటబడితే ప్రజ్ఞ చల్లా చెదరైపోతుంది విక్షేపము అంటే చల్లా చెదరైపోయిన ప్రజ్ఞ ఎందుకు పనికిరాదు గొప్ప డాక్టర్ ఉంటాడు గొప్ప సబ్జెక్ట్ సజ్జన్ పదేళ్ళు యూనివర్సిటీలో నానాఘోరభ్య చెప్పి నేర్చుకున్నాడు స్కిల్స్ అన్ని విజ్ఞానం సంపాదించాడు ఇప్పుడు పార్టీలకి తాగుడికి అలవాటు పడ్డాడు వాడి ప్రజ్ఞ అంతా కూడా చెల్లా ఎందుకు పనికిరాడు లేకపోతే ఎలక్షన్ లో పోటీ చేసేటి డాక్టర్ వెళ్ళి ఇంక వాళ్ళు ఎందుకు మనకు వస్తారండి అబద్ధాలు చెప్పడానికి తప్ప ఇంక దేనికి మనకి పెడుతున్నారు కాబట్టి అలాగే ప్రజ్ఞని చెరగొట్టుకోకూడదు ప్రజ్ఞని నిలదొరుక్కుకోవాలి నిలబెట్టుకుని దాన్ని సన్మార్గంలో ఉత్తమ మార్గంలో పయనింపజేయాలి అని ఒకసారి తర్వాత శ్లోకం యానిషా సర్వభూతానాగర్తి ఇదో ల్యాండ్ మైన్ లాంటి శ్లోకం ఇది ఇక్కడ నుంచి బయటపడడం కష్టం మొత్తానికి రెండు మూడు క్లాసులు ఇది జాగ్రత్తగా బయటపడితే అధ్యాయ పూర్తవుతుంది సో సంయమీ అని ఉన్నాడు సంయమీ అంటే సంయమము బలవాడు అంటే వన్హుహే